ీనాశ్రవస్తాజం బ్రహ్మణా బ్రహ్మణస్పత శృణిశీలసాదనం శ్రీమహాగణాధిపతారర్యం వందే గురు పరంపరా అవినయమపనయ విష్ణు దమయ మనశ్శమయ విషయ మృగతృష్ణా భూతదయాం విస్తరయ తారయ సంసార సాగర శంకర భగవత్పాదులు ప్రధానంగా భాష్యాలు ప్రస్థానత్రయ భాష్యాలు రాస్తున్నారు మీకు అందరికీ తెలుసు అవి కాకుండా అనేక ప్రకరణ గ్రంథాలు రాశారు ఉపదేశ సాహస్రి వివేక చూడాలని ఇత్యాదులు మీరు చదివి ఉన్నారు కూడా ఏక శ్లోకి అనేది అన్నిటికంటే చిన్న ప్రకరణ గ్రంథం ఒకే శ్లోకం ఉపదేశ సాహస్రి అన్నిటికంటే పెద్దది వెయ్యే శ్లోకాలు శ్లోకాలు లేక పారాగ్రాఫ్లు కలిపి ఈ మధ్యలో రకరకాల సైజుల్లో ప్రకరణ గ్రంథాలు ఉన్నాయి కొన్ని గద్యలో కూడా ఉన్నాయి లైక్ పంచీకరణం అన్నది చాలా చిన్న ప్రకరణ గ్రంథం గద్య రూపంగా ఉన్నది అక్కడితో మేజర్ సాహిత్యం పూర్తయింది శంకరులు సృష్టించిన సాహిత్యంలో ప్రధాన భాగం పూర్తయింది అవి ఇంకా కొన్ని స్తోత్రాలు రచించిన స్తోత్రాలంటే ఇది ఇది ప్రార్థనా షట్పథి ఒకటి దక్షిణాముక్తి స్తోత్రం శ్రీ లక్ష్మీనరసింహ కరావలంబ స్తోత్రం ఈ మూడు చెప్పవచ్చు ప్రధానంగా శివానందలహరి కూడా ఆయనే రచించారు అని అంటారు ఐదు ఆయన రచించారని తీసుకోండి సౌందర్యలహరి ఆయన రచించారు మాట అది అంగీకారం కాదు అందరికీ అంగీకారం కాదు పండితులు దాన్ని స్వీకరించారు ఆ ఇంకా ఏవేవో రచించారు అని That uh, is also not uh, acceptable to academicians, as well as uh, uh, scholars of Advaita Vedanta. But in the people, when Shankaracharya is saying that he is doing a very difficult task. He is doing everything. He is doing everything. Having said that, Adho uh, Khamishayam is going to be one. టూ అంటే దాన్ని బట్టి ఈ ఈ స్తోత్రం యొక్క వైశిష్ట్యాన్ని మీరు గుర్తించవచ్చు శంకరులు రాసిన ఏమో కొన్ని కొద్దిపాటి స్తోత్రాలలో ఇదొకటి అదో దాని వైశిష్ట్యం తర్వాత రెండు శంకరులు శంకరుల కాలం నాడు ఈ శైవ వైష్ణవ విభేదాలు లేవు సమాజంలో మీరు గమనించదగ్గర శ్రీకృష్ణుడు భగవద్గీత బోధించినప్పుడు సమాజంలో హిందువులు ముస్లింలు క్రిస్టియన్స్ అనే విభాగాలు లేవు శంకరులు ఈ స్తోత్రాలను రాసినప్పుడు శైవులు వైష్ణవులు అనే విభాగాలు లేవు వాళ్ళు ఒకే పరమేశ్వరుణ్ణి ఆరాధించేవారు ఆ రూపంగా ఆరాధించేవారు సరే ఆ పరమేశ్వరుడికే విష్ణువు అనే పేరుతో ఆరాధించేవారు సర్వవ్యాపకుడు కనుక ఆ పరమేశ్వరుణ్ణే శివుడు మంగళస్వరూపుడు కనుక అలా ఆరాధించారు తప్ప అంటే ఒక ఆయన శివుడు అంటే ఇంకో అయినా అన్నట్టుగా ఆ రకంగా విష్ణు శివ భేదాన్ని కల్పించుకుని ఆరాధించిన వాళ్ళు కాదు ఇది రెండవ విషయం మూడవది ఆ తంకరుని తరువాతి కాలంలో వచ్చిన శైవ వైష్ణవ భేదములు శివుడు వేరు విష్ణువు వేరు అనేటువంటి ఉపాస భేదము కూడా ఉపాసనాభేదం అంగీకారం కదా ఉపాసనాభేదంలో తప్పు లేదు మంచిది ఉపాసనా భేదంతో ఆగకుండా ఉపాస్యలో కూడా భేదం ఉన్నది అనేది అది ఒక వికృతి ఒక విస్పాక్షన్ ఒక వికారము దానివల్ల హిందూ సమాజానికి చాలా హాని కలిగింది సో ఆ రకమైన వాతావరణం వచ్చిన తర్వాత శంకరులంటే శివుడి పక్షం వాడని రామానుజులు మధులు విష్ణు పక్షం వాళ్ళని ఈ విధంగా ఆచార్యుల్ని కూడా డివైడ్ చేసేటువంటి వాతావరణం తర్వాతి కాలంలో వచ్చింది అంచేతనే ఈ వాతావరణం సమాజంలో నిర్మాణమైనప్పుడు ఆఖరికి శంకరానుయాయులు కూడా మేము శంకరుల యొక్క అనుయాయులము అని గట్టిగా బల బలబుద్ధి చెప్పేవాళ్ళు కూడా శంకరులంటే శివుడని ఇతర ఆచార్యులు విష్ణు అనేటువంటి విభాగానికి సపోర్టింగ్గా అన్నట్టుగా ఈ అజ్ఞాన కల్పితమైన విభాగాన్ని సపోర్టు చేస్తున్నారా అన్నట్టుగా ప్రవర్తించడము దానికి సపోర్ట్గా మాట్లాడటము ఏవో గ్రంథాల్లో ఏవో రాయడము దానివల్ల ఆ ముద్ర పడింది శంకరులు అంటే శివుడు యొక్క పరి శివ పరివారికి రిలేటెడ్ అది విష్ణు రామానుజులు మధ్వాచార్యులు విష్ణు పరివారు వాళ్ళది ఈ పరివారాలు వచ్చేస్తే సో ఆ పరివారాలు వచ్చేస్తే ఇప్పుడు శంకర్ని ఏ కేటగిరీలో పెడతాము అంటే శివ పరివారంలో వేస్తాము అని ఈ వాతావరణం వచ్చింది వచ్చినప్పుడు కొంతమంది ఆచార్యులు ఎవరన్నారు అని అలా రాసి పెట్టారు శంకరులు అంటే అని రాశారు మాయావాది విష్ణుద్వేషి అని దానికి ఒక కథ కూడా చెప్పారు రాక్షసులు విష్ణు ద్వేషులు పూర్వం ఈ పురాణాల వాతావరణం ఈ ముఖ్యంగా శివ విష్ణు విభేదాలు రాకముందు దేవతలు రాక్షసులు అంటే మనుషు హృదయంలో వచ్చే సంకల్పాలకే ఆ విధమైన సింబాలిజ్ బట్ ఇవి వచ్చిన తర్వాత రాక్షసులు అనేవాళ్ళు ఒకళ్ళు ఉన్నారు వాళ్ళు శత్రువు వాళ్ళు బద్ధశత్రువులు దుష్టులు దేవతలకి బద్ధశత్రువులు దేవతలేమో విష్ణు ప్రేములు విష్ణు ప్రేమి విష్ణువు దేవపక్షపాతి చూడండి వాతావరణం ఈ పదాలన్నీ నేను మీకు సాహిత్యం నుంచి తీసి చెప్తున్నా విష్ణువు దేవపక్షపాతి దేవతలకి పక్షపాతం చూపిస్తారు రాక్షసులకి వాళ్ళని ముట్టిగా ముడుతూ ఉంటాడు వాళ్ళని నొక్కి ఉంటాడు రాక్షసులు విష్ణుద్వేషులు ఇప్పుడు మరి శంకరుడు విష్ణుద్వేష అయితే ఆయన కూడా రాక్షసులై ఉండాలి ఈ జన్మలో మన రాక్షసుడు కాదుగా ఆచార్యులుగా వచ్చారు కదా అంటే పూర్వ జన్మలో ఆయన రాక్షసుడు మణికంఠుడు అనే రాక్షసుడు ఆయనే శంకరాచార్యులుగా పుట్టారు ఇలా మీరు ఎలా చెప్పగలరు అంటే స్కాళ్ల పురాణంలో రాసి ఉంది ఈ స్కాల్ల పురాణం అనే రిఫరెన్స్ ఇస్తే ఇంకా దానికి ఎంటైర్ రిఫరెన్స్ స్ట్రక్చరే కొలాప్స్ అయిపోతుంది ఇంకా డేర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ రిఫరెన్స్ అండ్ ఇది ఇది ఒక ఈ స్తోత్రము ఇగ ఈ దురభిప్రాయాలన్నింటినీ మూడు రకాల దురభిప్రాయాలు చెప్పాను వీటన్నింటినీ కూడా పటాపంచలు చేస్తూ శంకర భగవత్పాదల చేత రచించబడిన చక్కటి విష్ణు స్తోత్రము అంచేతనే శంకరులు చాలా గొప్ప వైష్ణవులయ లోకంలో ఒక వైష్ణవులంటే ఆ నామ పద్ధతిలో పెట్టుకుంటేనే వైష్ణవులు అని ఒక ప్రథ దాంట్లో వైష్ణవులలో కూడా శ్రీ వైష్ణవులు అని ఒకటి ఉన్నది శ్రీ అనే ఉపపదం ఆ శ్రీ వైష్ణవులంటే వెక్టికల్గా రెక్టాంగులర్ షేప్లో ఉన్న నామం పెట్టుకున్న వాళ్ళనే శ్రీ వైష్ణవులు అంటారు వాళ్ళు వైష్ణవులు కూడా ఉన్నత స్థాయికి చెందిన వైష్ణవులు అని ఈ ప్రథలన్నీ ఉన్నాయి వాస్తవానికి శంకరులను మించిన విష్ణుభక్తులు ఇంకొకళ్ళు లేరు కఠోపనిషత్తులు అక్కడ భాష్యాల్లో తద్విష్ణు పరమం పదం అన్న తోట ఆయనకు రాసిన భాషను చూస్తే ఆయన మహావిష్ణుభక్తుంది ఈ పుస్తకంలో కూడా ఈ అభినయమోపనయ విష్ణు అని ప్రార్థిస్తున్నారు ఆయన హే విష్ణు అంచేతనే మన పుస్తకానికి ఈ అంశాన్ని బాగా హైలైట్ చేయటం కోసమే విష్ణు బొమ్మ పెట్టావు అర్థమైనా శంకర భగవోత్పాదులు రాసిన పుస్తకం పైన శ్రీ శంకరాచార్య శ్రీ శంకరాచార్యుల యొక్క ప్రార్థన ఆసక్తుంది శంకరాచార్యులు అంటే శివలింగమో లేదా శివుడు పార్వతో అలా అనుకోద్దండి ఇక్కడ విష్ణువు చతుర్భి మీ విష్ణువే మా శంకరాచార్యులు ఇక్కడ స్థితించారు అది ఒక రకంగా ఈ పుస్తకం ఇదే ఇదే కైండ్ ఆఫ్ రిప్లై టు దట్ కైండ్ ఆఫ్ ఎ అన్నట్టుగా ఆ అలాగే వేయటం జరిగింది దాని వెనకాలన్న అభిప్రాయాలు పుస్తకం లోపల కూడా శ్రీ శంకరా ఇస్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ ఆఫ్ రిమోటీస్ ఇంకో దురభిప్రాయం ఏమిటంటే శంకరుల జ్ఞానమార్గమే తప్ప ఆయనకి భక్తి సంబంధం లేదు అది కూడా తరువాతి కాలంలో వచ్చిన దురభిప్రాయం జ్ఞానాన్ని భక్తిని విరండు ముక్కలు చేసిన తర్వాత కొంతమంది ఆచార్యులను భక్తి కేటగిరీలోనూ ఇంకో కొంతమందిని జ్ఞానం కేటగిరీలోనూ వేసినప్పుడు శంకరుల్ని జ్ఞానంలో వేశారు అంటే ఆయనకి భక్తికి ఏమీ సంబంధం లేదు కాబట్టి జ్ఞానానికి సంబంధం లేని భక్తికే మూఢభక్తి అని పేరు జ్ఞానానికి సంబంధం లేని యోగానికి మూర్ఖయోగము అని హఠయోగము అని పేరు జ్ఞాన సంబంధం లేని భక్తికి మూఢభక్తి అంధభక్తి అని పేరు జ్ఞాన సంబంధం లేని కర్మ యాంత్రికమైన అంధవిశ్వాస రూపంగా నడిచే కర్మ జ్ఞాన సంబంధం లేకపోతే ఇంకా అది ఎందుకు పనికి వస్తుందని చెప్పండి జ్ఞానంతో సంబంధం లేదు సర్వము జ్ఞానం చేతనే పునీతములు అవుతాయి కదా కాబట్టి అన్నింటిలోనూ జ్ఞానం ఉంటుంది ఆ సత్యాన్ని మరిచిపోయి జ్ఞానం వేరు భక్తి వేరు అని మీరు విడదీసిపెట్టి శంకరుల్ని జ్ఞానం వాడు భక్తి ఆయనకి తెలియదు అనే ఒక విమర్శ ఉంది ఆ విమర్శకి సమాధానంగా శ్రీ శంకరా ఇస్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ ఆఫ్ డి మోటీస్ అనే హెడింగ్తోటి ఒక మాట రాశాను వైష్ణవులంటే శ్రీశంకరులే శ్రీశంకరా ఇజ వైష్ణవా అని ఒక పారాగ్రాఫ్ దాని మీద ఒక పారాగ్రాఫ్ అని రెండు పేజీలు ఈ విధంగా ఈ పుస్తక ఈ ఈ ప్రార్థన గురించి చక్కటి ఇంట్రడక్షన్ ఒకటి ఆ పుస్తకంలో ఇవ్వడం అనేది మీరు చూడండి తర్వాత ఈ శ్లోకాలు చాలా మధురంగా ఉంటాయి ఆర్యా వృత్తంలో ఉంటాయి ఆ వృత్తము దానికి ఆర్యా పేరు దానికి కొంత ఫ్లెక్సిబిలిటీ ఎక్కువ వృత్తానికి చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది ఆ తర్వాత సంగీతం పాడేవాళ్ళు ఈ ఆర్యావృత్తాన్ని ఇష్టపడతారేమో అని నేను అనుకుంటున్నాను సంగీతం పాడేవాళ్ళు దేన్నైనా వాళ్ళ సంగీతంలోకి మలసగలుగుతారు అందు దగ్గర ఆ రకమైన రాగాలన్నీ ఉంటాయి ప్రతిదానికి రాగాన్ని పెట్టగలిగే సామర్థ్యం పండితుల్లో సంగీత విద్వాంసుల్లో ఉంటుంది సో ఐ హ్యావెన్ సెట్ దట్ ఆర్యావృత్తం అంటే వాళ్ళు చాలా ఇష్టపడతారని అనుకుంటున్నాను నేను ఎంతో ప్రేమతో దాని గానం చేయగలుగుతారు అదే ఆ వృత్తంగా ఇప్పుడు శ్లోకం సో ఈ పుస్తకంలో మీకు ప్రతిపదార్థం ఇయ్యడం అయినది కానీ ఇంగ్లీష్లో ఉంటుంది ఏమి సమస్య కాదు మీకు ఆ ఇంగ్లీష్ ఏమి పెద్ద సమస్య కాదు సో ఇప్పుడు శ్లోకాన్ని మనం వ్యాఖ్యానం మొదలు ఆ ఉపోద్ఘాటం సరిపడుతుంది సో విష్ణు అని సంబోధించారు హే విష్ణు విష్ణు అంటే వేవేష్టి ఇది విష్ణు సర్వములో వ్యాపించేవాడు కనుక ఆయనకు విష్ణువు అనిపడు ఆ విషయాన్ని మనం గుర్తించాలి సర్వవ్యాపకుడు అవైనా ఓ పరమేశ్వర అనర్థం అంతేకాని ఓ మిస్టర్ విష్ణు అని అర్థం కాదు ఎప్పుడు విష్ణు అనేది రూఢి శబ్దమా యోగ శబ్దమా అంటే మతంలో ఈ వికృతులు రాని అది యోగ శబ్దం దేవుడికి రూఢి నామం ఉండదు రూఢినామం ఎవరికి ఉంటుంది పెట్టుడు పేరు రూఢినామం అంటే పెట్టుడు పేరు తెలుగులో ఫిక్సెడ్ నేమ్ అని అంటారు అది ఎవరికి ఉంటుంది మనుషులకు ఉంటుంది మధ్య మనుషులకు ఉంటుంది ఈ మనుష్యులు పశువులకు పెడుతూ ఉంటారు జాకీ అని కుక్క పిల్లకి మరో దానికి ఉంటారు అవి పెట్టుకో పేరు వీళ్ళు తమకి తాము పెట్టి పేర్లు దేవుళ్ళకి పేర్లు పెట్టి దేవుడికి దేవుళ్ళకి రకరకాల పేర్లు పెట్టి పశుపక్ష్యాదులకు కూడా పేర్లు పెడుతూ ఉంటారు ఎందుకంటే నామరూపముల చేత సంస్కృతమైన బుద్ధి కలిగి ఉంటారు కనుక సర్వత్రా నామరూపాలను జోడించటం అనేది మానవుని యొక్క మస్తిష్కముల యొక్క పనేది కాబట్టి వీళ్ళు ఆ దేవుడికి పేరు ఉండదు దేవుడు సర్వవ్యాపకుడికి పేరే ఉంటుంది పరిచ్ఛిన్నమైన వాడికి పేరు ఉంటుంది కానీ సర్వవ్యాపకుడికి పేరే ఉంటుంది పేరు ఉండదు పేరు కానీ పేరు పెట్టి పిలవాలి పేరు కానీ పేరు పెట్టి పిలవాలి సో అంచేత ఆ ధర్మాన్ని బట్టి వచ్చిన పేరు సర్వవ్యాపకత్వము అనే ధర్మము కలదు అది ఆయన యొక్క స్వరూపము కాబట్టి దాన్ని బట్టి వచ్చిన పేరు విష్ణు హే విష్ణు అంటే సర్వవ్యాపకుడు అయినా ఓ పరమేశ్వరానర్థం ఓ మిస్టర్ అని కాదు అర్థమైందండి సో దట్ ఈజ్ ఎన్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ సో ఇక్కడ ఈ శ్లోకాన్ని ఏమంటారంటే సంసార సాగర తరణోపాయము అని వర్ణిస్తారు ఈ శ్లోకాన్ని ఎందుకంటే తారయ సంసార సాగరత అని ఉంటుంది ఆఖత్మ ఇప్పుడు విష్ణువుని పిలిచిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు పెద్దవాళ్ళకి ధనం పెట్టి పిలిచినప్పుడు ఏదో ఒక ఆకాంక్ష ఉంటుంది లేకపోతే నువ్వు పిలుస్తామయ్య మమ్మల్ని మీరు అది ప్రార్థించడం కదా పిలిచేది కాబట్టి తారయ సంసార సాగరత తారయ అంటే నిచ్చిది తర తరతి తారయతి తరతి అంటే దాటుతాడు తారయతి అంటే దాటిస్తాడు ఇప్పుడు వంతెన తనంతట తాను దాటేసి వెళ్ళిపోతాడు అప్పుడు ఇంకొకళ్ళు చేయి దాటిస్తాడు వంతెనకే చేపట్టుకో దాటించాల్సి వస్తే ఇంక నీళ్లలో పడున్నప్పుడు వాడిని జాగ్రత్తగా నీళ్ల నుంచి పైకి లాగాలేని వేరే చెప్పాలా సముద్రంలో ఉంటాడు మనిషి మనిషి సంసార సముద్రంలో ఉంటాడు అంటే ఎప్పుడూ కూడా ఒక వ్యాక్యూమ్ ఉంటుంది లోపల అంటే అసంపూర్ణత్వము అపూర్ణత్వము ఒక కొరత కొరత లేమి లేమితో బాధపడుతూ ఉంటుంది మంచి లేమి సో విదో ఒక లోపంతో బాధపడుతూ ఉంటుంది కోట్లు డబ్బు పది రూపాయలు కూడా లేకుండా ఫుట్పాత్ మీద ఉన్నవాడు వ్యాపారం చేసి తెలివితేటలతో కోట్లు సంపాదించి ఇప్పుడు పూర్ణత్వంతో ఉండద్దా మరి ఉండలేదు కోట్లు సంపాదించిన తర్వాత కూడా అయ్యో ఇంకో కొన్ని కోట్లు లేకపోయాయే అని ఒక లేమితో బాధపడతారు చూశారా చదువు కూడా అలాగే ఉంటుంది ఎన్నో డిగ్రీలు సంపాదించిన వాళ్ళు కూడా అయ్యో ఇంకో డిగ్రీ చేయలేకపోయామే అని బాధపడతారు ఉద్యోగాలు చేసేవాళ్ళు కూడా ఇంకా కొంతకాలం ఉద్యోగం చేస్తే బాగుండే అని బాధపడతారు తర్వాత ప్రమోషన్లో వచ్చిన వాళ్ళు కూడా ఇంకో నాలుగు ప్రమోషన్లు వస్తే బాగుండు అని ఆశిస్తారు సో భోగాలు అనుభవించిన వాళ్ళందరూ కూడా ఇంకా కొన్ని భోగాలు అనుభవించాలనే అనుకుంటారు అంటే అర్థం ఏమిటి మనిషి లోపల ఎప్పుడు ఒక పూర్ అంటే ఒక అకించనుడుగా కింఛనుడని కాదు అపూర్ణుడుగానే ఉంటాడు ఈ పూర్ణత్వం అనేది మనిషికి లభించదు పూర్ణత్వం లేకుండా పోనీ ఉండగలడా ఉండలేడు కాబట్టి ఆ పూర్ణత్వాన్ని పొందుట కొరకై అనుభవానికి తెచ్చుకున్నట కొరకై మనిషి ఎప్పుడూ అన్వేషిస్తూనే ఉంటాడు అన్వేషణ అనేది ఎప్పటికీ పూర్తయ్యేది కాదు లౌకికుడు అన్వేషిస్తూ ఉంటాడు లౌకికుడు ధనాన్ని భోగాల్ని అన్వేషిస్తాడు ఇహలోక భోగాల్ని అన్వేషిస్తూ ఉంటాడు వైదికుడు అంటే మత మతపరమైన జీవితాన్ని కొనసాగించేవాడు వాడు ఇహలోక భోగాల్ని ధనాన్నితో పాటుగా పరలోక భోగాలను కూడా అన్వేషిస్తూ ఉంటాడు కేవలము పరలోకంలో సుఖములను పొందుతో కొరకై ఏవేవో కర్మల్ని తీర్థయాత్రలని దానాలని చేస్తూ ఆ మనిషి వాటిని అన్వేషిస్తూ ఉంటాడు ఏదో ఒక అన్వేషణ వెదుకులాట అని వెదుకుట లేరు వెదుకులాట వెదుకులాట అనే మాటలో ఒక అపూర్ణత్వము ఒక దుఃఖము కూడా ఇవిడూ ఉన్నది వెతుక్కుంటున్నాడంటే అది వెతుక్కు జీవితం అంతా వెతుక్కుంటూనే ఉంటాడు అలాగే తెల్లారిపోతుంది బ్రతుకు అంచేతనే ఈ జీవితాన్ని సముద్రంతో పోల్చారు ఎందుకు అలా పోల్చారంటే సముద్రంలో మీరు ఎంత ఈత కొట్టినా ఇంకా సముద్రంలోనే ఉంటారు బయటికి రాదు బయటకు వచ్చి పనిలేదు ఎంత ఈత కొట్టినా సముద్రంలోనే ఉంటారు ఎవళ్ళో ఒకళ్ళు సముద్రం నుంచి దాటించాలి అలా దాటించి వాడినే ఈశ్వరుడు ఈశ్వరుడు మాత్రమే దాటించగలడు మనంతటా మనం దాటలేము ఈ సముద్రాన్ని కాబట్టి ఆ సత్యాన్ని గుర్తి రెండు సత్యాలను గుర్తించాలి ఈ సంసారము ఒక సాగరము సంసారం సాగరం దుఃఖం అని గుర్తించాలి ఫస్ట్ అది ఎక్నాలజీ చేయాలి చాలామంది ఎక్నాలజీ చేయరు ఏమంటే దుఃఖమే ఉందండి బాగానే ఉంది కదా అన్నీ బాగానే ఉన్నాయి డబ్బు దశకం బాగానే ఉంది బాగా చాకర్లు నౌకర్లు ఉన్నారు పంటలు బాగా పండే మా బ్యాంక్ బ్యాలెన్సులు బాగానే ఉన్నాయి ఆరోగ్యం బాగుంది ఎక్నాలజీ చేయరు ఎక్నాలజీ చేయటానికే టైం పట్టేస్తుంది అంత బాగానే ఉంది కదా మీరు ఎందుకని సంసారం సాగరం అంటున్నారు అని అంటారు ఒకవేళ అలానే అన్నారు శుభం అండి మీరు చాలా పుణ్యాత్మ మహాపుణ్యం చేయటం అంత మాట అన్నారు ఇప్పుడు మీరు ఈవేళ అన్నారు కదా ఈ మాట మళ్ళీ సరిగ్గా వన్ ఇయర్ తర్వాత ఈ మాట మళ్ళీ అనగలిగితే నాకు ఫోన్ చేసి చెప్పండి నేను చాలా సంతోషిస్తాను మీరు అలాగే ఉండాలని నేను ఆశిస్తున్నాను అని చెప్పారు వన్ ఎయిర్ అక్కల్లా వన్ ఎయిర్ కావడానికి ముందే ఆ ప్రసాదాన్ని కూలిపోతుంది ఆ గాజుల మేడ పగులుతుంది ఏదో అవుతుంది మొత్తానికి మళ్ళీ దుఃఖం ప్రారంభమవుతుంది ఎంతైతేనే జీవితానుభవాలు కలిగి ఒక పరిపక్వమైన మనస్సు గలవాడికి మాత్రమే వేదాంతం అనుభవానికి వస్తుంది అది కూడా అవసరం ఇప్పుడు ఈ యంగ్ బ్రహ్మచారులు ఉంటారండి పరిపక్వత లేని బ్రహ్మచారులు మాట నేను చెప్తున్నాను పరిపక్వత ఉన్నవాడైతే పర్వాలేదు పరిపక్వత లేనివాడైతే దీన్ని జీవితానికి అన్వయించుకునే ప్రయత్నం చేయడు దానికి బదులుగా ఒక ప్రొఫెషన్ కింద మార్చుకుంటాడు మార్చుకుని ఒక ప్రొఫెషనల్ అప్రోచ్ చేస్తాడు దీని ద్వారా సమాజంలో రామా ఒక కీర్తి ప్రతిష్టలను తద్వారా ధనాన్ని సంపాదించి తనకంటూ ఒక స్థానాన్ని సమాజంలో కల్పించుకునే ప్రయత్నం చేస్తాడు దీని ద్వారా దట్ ఈస్ ది ప్రొఫెషనల్ యాటిట్యూడ్ సో అది కూడా నాట్ కరెక్ట్ కదా దీన్ని సంసార సాగరము సంసారం సాగరం దుఃఖం అనే ఎక్నాలజీ చేయాలి నేను చాలామంది ఏమంటారు ప్రెస్టినిజం అంటారు ఇట్స్ నాట్ పెస్టినిజం ఇట్ ఈస్ ప్రెగ్నాటిజం వీ షుడ్ నాట్ బీ అన్వ్యూలీ అట్ ది సేమ్ టైం చుట్టినట్టు ది పెస్టిమిజం దట్ ఈజ్ అ డిఫరెంట్ థింగ్ పెస్టిమిజం ఆప్టమిజం అన్నది వరల్డ్ థింగ్స్ ఇది అన్వయిస్తుంది ప్రాపంచిక విషయాల ఏడా పెస్టిమిజం ఉండడం ఆప్టమిజం అది వేరే అది ఇప్పుడు రైలుకు వెళ్తున్నారనుకోండి టికెట్ ఉంది మీ చేతిలో రైలుకి వెళ్తున్నారు వెదర్ బాగానే ఉంది ఏ రైలు వస్తుందో రాదో దట్ ఈజ్ పెస్టిమిజం అది పెస్టిమిజం తప్ప ప్రతీది పెస్టిమిజం కాదు ఈ సంసారం సాగరం దుఃఖం అంటే కాదు ఇట్ ఈస్ ది రియలైజేషన్ ఆఫ్ అ ఆ సత్యాన్ని గుర్తించిన వాళ్ళే ఓ పతంజలి మహర్షి శ్రీకృష్ణుడు తర్వాత భగవాన్ బుద్ధుడు వీళ్ళందరూ ఆ సత్యాన్ని గుర్తించారు కాబట్టి మనం కూడా దాన్ని గుర్తించాలి కొంచెం మధ్య వయస్సు వచ్చేప్పుడు ఇది తెలుస్తుంది తెలుస్తూ ఉంది దానికోసం పెద్ద సమస్య కాదు అయితే అది నెంబర్ వన్ నెంబర్ టూ ఈ సంసార సముద్రాన్ని మనంతటా మనము దాటలేము మనకి సాహాయము ఇంకొకళ్ళు దాటించాలి తప్ప మనంతటా మనం ఈ సంసార సముద్రాన్ని దాటలేము నెంబర్ టూ అది ఒక గుర్తింపు రావాలి అది చాలా ముఖ్యం ఎప్పుడైతే నాంతటా నేను దీనిని దాటలేను అనే ఒక భావనకి వీడు వస్తాడో అప్పుడు అక్కడి నుంచి వీడికి ఆ భక్తి భావము ఉదయిస్తుంది అది కూడా గమ్ము రాదు అహంకారంగా ఉన్నవాడికి నేను దీన్ని సాధిస్తాననే దృష్టిలో ఉంటాడు కానీ నా అంతటి నేనేమి సాధించలేను అని తెలుసుకోవడం కూడా కష్టం అది తెలుసుకున్న తర్వాత చుట్టుపక్కల వాళ్ళ మీద ఆధారపడతాడు చూసారా వీళ్ళు నన్ను గట్టెక్కిస్తారనుకుంటాడు అలా అంటారు కూడా ఎవడో నన్ను గట్టెక్కించం లేవన్నో అంటారు ఎలా గట్టెక్కించాలి నాకు ఆ సొమ్ము నాకు నన్ను గట్టెక్కించం లేదు అంటే ఇంకొకటిచ్చి ధనంతో తాను గట్టెక్కాలి అనుకుంటాడు సో ఆ విధంగా ఇంట్లో వాళ్ళు గిట్టెక్కిస్తారనుకుంటారు నాకేం లోటు అండి భార్యా పిల్లలు ఉన్నారు కదా వాళ్ళు గిట్టెక్కిస్తారనుకుంటాడు అలాగే వర్కౌట్ కాదు వాళ్ళకి బరువు కాబట్టి తర్వాత వాళ్ళు గట్టెక్కిస్తారనేది అంత నమ్మకం అది వాళ్ళు కూడా వాళ్ళు కూడా వాళ్ళ ఇబ్బందుల్లో వాళ్ళు ఉంటారు వాళ్ళు ఇంగ్వెస్టెక్కిస్తారు మీరు వాళ్ళు సంసార సాగరంలోనే ఉంటారు వాళ్ళు వీళ్ళేం గెట్టిస్తారు వీళ్ళని గట్టెక్కించే అవసరం వచ్చేప్పటికీ వీళ్ళు కొడుకులు కూతుళ్ళు అందరూ కూడా బాగా పీకల దాకా సంసారంలో దిగబడి ఉంటారు వీళ్ళు వాళ్ళేం గట్టికిస్తారు అంచేతనే వాళ్ళు ఏం చేస్తారంటే మొదటిసారి కొంత హెల్ప్ చేస్తారు తర్వాత చెప్పేస్తారు నానా అస్తమాన ఇలాగ హెల్ప్ చేయడం అంటే కష్టం అవుతుంది మీరు కొంచెం జాగ్రత్తలు చూసుకోండి లేకపోతే వాళ్ళ చేత చెప్పిస్తారు స్వామీజీ అసమానం ఇలా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు మన ఆయన కాదు మీరు కొంచెం చెప్పండి మేము ఒకసారి చేయగలంగానే అసమానం ఎక్కడ చేయగలం అని స్వామీజీని చెప్పిస్తారు నిజంగా దట్ ఓన్లీ షోస్ వాళ్ళకు లిమిటేషన్ వాళ్ళకు ఉంటుంది వాళ్ళంతకు మించి వాళ్ళు సహాయం చేయరు చేయలేరు చేయరు రెండూ ఉంటాయి చేయగలిగి చేయకపోవడం ఉంటుంది ఒకవేళ యథార్థంగా చేయాలనే ఉత్సాహం ఉంది కూడా చేయలేకపోతారు అనేక కారణాలు కాబట్టి ఇల్లు వాకిలీ డబ్బు బ్యాంక్ అకౌంటు ఇన్సూరెన్స్ పాలసీలు వీటి మీద ఆధారపడకూడదు యూ హ్యావ్ టు గివ్ అప్ ది ది డిపెండెన్స్ సైకలాజికల్ డిపెండెన్స్ అపాన్ దెన్ ఆ ఒక్కడు మాత్రమే మనల్ని దాటించగలరు ఈశ్వరుడు ఎక్కడున్నాడు వెరీ సేమ్ ఎక్కడున్నాడు అక్కడ సమస్య వస్తుంది పూరికే ఓ ప్రతిమ పెట్టేసి నేను ఆరాధించేస్తున్నాను అంటే ఆ భరోసా రాదు అదేదో ఓపికగా కర్మ చేసేస్తున్నంతసేపు ఆ భరోసా అవసరం లేదు కాబట్టి నడిచిపోతుంది కానీ వీడు కష్టంలో ఉన్నప్పుడు వీడు ఈశ్వరుడు వీడికి ఆ భరోసా కలగదు ఆ భరోసా కావాలన్నట్లయితే అటువంటి ఒక బలం మనోబలం వీడికి కావాలన్నట్లయితే వీడు శాస్త్రాన్ని చక్కగా అధ్యయనం చేసి ధ్యానము అది అభ్యాసం చేసి మననం చేసిన వాడు ఏం కానీ దాన్ని జాగ్రత్తగా డెవలప్ చేసుకోవాలి కేవలం తీర్థయాత్రల వల్ల కర్మల వల్ల రాదు ఇంకే కర్మ మీద కర్మ చేసుకోకపోతే రాదు కడుగులో బొట్లు వచ్చేప్పటికీ నిరుత్సాహపడిపోతాయి ఏమిటి నిధర్మం చేసినా నాకు ఇలా వచ్చింది ఏదనుకుంటుంది అంతే తప్ప ఆ ధైర్యాన్ని కూడగట్టుకోలేకపోతుంది కాబట్టి శాస్త్రాన్ని శ్రవణం చేసి విరక్తిని దృఢమైన విరక్తిని కలిగి ఈశ్వర తత్వాన్ని తెలిసి ఈశ్వరుడు అంటే సర్వవ్యాపకమైన తత్వము నామరూపాలకు అతీతమైన తత్వము నామరూపములన్నిటికీ అధిష్టానంగా ఉన్నది అని అంటే ఈశ్వరుడు ఎక్కడో దూరంగా లేడు సర్వత్రా ఉన్నాడు నా ఇండు కూడా ఉన్నాడు అనే అంతటి లోతైన విచారము చేసినవాడైతే వాడు సరళంగా తేలికగా శరణాగతి చేయగలుగుతాడు నన్ను ఈ సంసార సముద్రం నుంచి నీవే గట్టెక్కించును ఒకసారి ఆ విధంగా ఈశ్వరుని యొక్క తత్వాన్ని అనుభవానికి తెచ్చుకుని శరణాగతి చేసుకున్నాడంటే వాడు ఫ్రీ అయిపోతాడు వాడికి ఇంత సమస్య ఉంది అది తారయ సంసార సాగరక ఈ సంసార సాగరం నుండి తరిచు ఒక ఫార్ములా కింద చెప్పారు ఈ శ్లోకంలో ఫార్ములా నాలుగు నిమిషాలు అవినయ మాపనయ ఫస్ట్ అవినయమును తొలగించుము రెండవది దమయ మనహ మనస్సును నిగ్రహించుము అంటే నా మనస్సును నేను నిగ్రహించుకోలేను నువ్వే నిగ్రహించిపెట్టు నా మనస్సును నేను నిగ్రహ నా వల్ల అది అది నువ్వే చేసిపెట్టు తర్వాత శమయ విషయములక తృష్ణాం అంటే చూడండి సాధకుడు పరమార్థాన్ని పొందుతాడు సాధన చేసిన వాడు పరమార్థాన్ని పొందుతాడు అంత సందేహం లేదు అయితే అక్కడ ఒక కృష్ణ లేవనెత్తారు సాధన యొక్క బలం చేత పొందుతాడా ఈశ్వరుని కృపచేత పొందుతాడా ఈశ్వరుని కృపచేతనే పొందుతాడు సాధన యొక్క బలం చేత పొందుతాడు మరి సాధన చేయడం ఎందుకు అది కూడా ఈశ్వరుని కృపచేతనే సంభవం అవుతుంది సాధన చేపితే ఏం చేస్తాడు సంసారంలో పడి సంసారం వెనకాల పరిగెత్తుతాడు అంతకంటే ఇంతకంటే అన్యాయం అంతకంటే దురదృష్టం లేనే ఉండదు ఈశ్వరుడలో ఎవరు విముఖులుగా ఉంటారో వాళ్ళతో సంఘాన్నే నాకు లేకుండా చూడమని అడిగాడంటే వీడే సంసారంలో పడిపోతున్నట్టే ఈశ్వరుడికి బాగా దూరం అయిపోయాడు అనమాట ఆ పరిస్థితి అభిలక్షణీయము కాదు సుతరాము అభీష్టము కాదు చాలా హానికరము అంతేత అటువంటి పరిస్థితి మనకి రాకూడదు అందుకోసం సాధన చేస్తాం మనం కృపకి పాత్రులు అవ్వడం కోసం సాధన చేస్తాం కానీ పరమార్థాన్ని పొందేది మాత్రము సాధన యొక్క బలంతో కాదు కేవలము ఈశ్వరుని యొక్క అనుగ్రహం చేతనే మనం పరమార్థాన్ని పొందగలుగుతాము ఆ సత్యాన్ని గుర్తించాలి సాధన బలం చేతనే పొందేస్తామంటే అది అభినయం అయిపోతుంది అదే గర్వం అంటే అలాగే ఉంటుంది దక్షుడు వాడి పేరు దక్షుడు దక్షుడంటే కర్మదక్ష అని భాగవతంలో రాశారు కర్మలు చేయడంలో గిట్ట మహాసమర్థుడు వాడికి అంకేతమే దక్షుడని పేరు కర్మదక్షుడు వాడేమనుకుంటాడంటే నేను నా కర్మని బాగా బలంగా పంచి కర్మను చేసి ఆ కర్మల బలం చేత నేను పరమార్థాన్ని పొందగలను అనుకుంటాడు అలా అనుకుంటే దాంట్లో వాడు భంగపాటు చెందుతాడు అంతేకాదు వాడు తలకి పోతుంది వీరభద్రుడు వాడు తలకే కోసేస్తాడు అంటే అర్థం జ్ఞానం నుంచి దూరమైపోయాడు అని అర్థం అప్పుడు మళ్ళీ వాడు కృతార్థుడు అవ్వాలంటే ఈశ్వరుని యొక్క అనుగ్రహించేతనే కృతార్థుడు అవుతాడు మరో రకంగా కర్మ బలం చేత కృతార్థుడు కాలేడు నేను కాగలను అనుకుంటాడు అది అతని అవినయము కాబట్టి అవినయమును నీవే పోగొట్టుము మనస్సును నీవే నిగ్రహించును నా మనస్సును నీవే నిగ్రహించు సాధన బలం చేత ఇవేమీ సంభవించేవి కావు ఫైనల్గా విషయమృగతృష్ణ అనేది ఒకటి ఉన్నది దానికి వస్తాము సో అది విషయములనే ఎండమాగుల అంట పరుగులెత్తకుండగా నన్ను నీవే కట్టిబెట్టుము శమయ ఉపశాంతిని ఉపశమమును కలిగించము ఉపశమము అంటే నివృత్తి ఉపశమము అంటే నివృత్తి ఉపరతిదేవ ఉపశమ ఉపరతి ఉపరతి అంటే నివృత్తి విటి ఇంద్రియభోగములనే ఎండమావుల నుండి నివృత్తుడముట అది కూడా నా వల్ల కాదు ప్రవృత్తి నా వల్ల కాదు నివృత్తి నా వల్ల కాదు నీ అనుగ్రహం చేతనే సంభవం అవుతుంది అది అది మూడవది అవినయమును తొలగించి మనస్సును నిగ్రహించి విషయభోగముల నుండి నివృత్తు నివృత్తిడేట్లా చేసి భూతదయ విస్తరింపజేయుట సకల ప్రాణులయులు ఈశ్వరుణ్ణి ప్రేమించాలి దానికే భూతదయ అని పేరు దాన్ని విస్తరింపజేయక మూడింటిని వదిలి చేసి ఒకటి పట్టిట్ల చేస్తే వీడు కృతార్థలే వీడు సంసార సముద్రం నుంచి గట్టెక్కు గట్టెక్కేస్తారు కాబట్టి ఈ మూడు నాకు వదిలిట్లా చూడు ఆ నాలుగోది నాకు పట్టు నీవు అనుగ్రహించుము అని ప్రార్థిస్తున్నా మొదటిది అవినయం అవినయమును తొలగించుము అవినయము అంటే నయము వినయము అభినయము అని మూడు ఉన్నాయి నయము అంటే నీతి రాజనీతి లీగాలిటీ లీగల్ అంటే నేను ఈ కర్మ చేశాను నాకు ఈ ఫలం వస్తుంది అది నయం కిందకు వస్తుంది వినయము అంటే హ్యూమిలిటీ లీగాలిటీ కాదు హ్యూమిలిటీ నేను ఈ కర్మ చేశాను నాకు ఆ ఫలం వస్తుందని కాదు ఈశ్వరుని అనుగ్రహం చేత నాకు రావాల్సింది నాకు వస్తుంది అది వినయము అది లేకుండుట అభినయం అంటే లీగాలిటీ మొరాలిటీ స్పిరిచువాలిటీ అని మూడు ఉన్నాయి లీగాలిటీ అంటే లీగల్లీ రైట్ నీడ్ నాట్ బీ మారల్లీ రైట్ నీడ్ నాట్ బీ స్పిరిచువల్ అట్ ఆల్ లీగల్గా ఉంటాడు మోరల్గా ఉంటాడు అంటే లాలన్నీ పాటిస్తాడు విధి నిషేధ శాస్త్రాన్ని జాగ్రత్తగా పాటిస్తాడు కానీ స్పిరిచువల్ ఉండడు చాలా పౌర్మతుగా ఉంటాడు దక్షుడులాగా వాడు లేగల్లే కరెక్ట్ మోరల్లే కరెక్ట్ దక్షుడు కానీ స్పిరిచువల్లీ హీజ్ రాంగ్ ఆ స్పిరిచువల్ సెంటర్ దొరకాలి స్పిరిచువల్ సెంటర్ దొరికే వరకు వాడు ఆ అభినయం నుంచి బయటపడ్డాడు స్పిరిచువల్ సెంటర్లో ఆల్ హ్యుమానిటీ ఈజ్ వన్ తల్లి స్పిరిచువల్ సెంటర్ మీరు ఒక రిలిజియన్కి ఫిక్స్ అయిపోయారనుకోండి దట్ ఈజ్ నాట్ స్పిరిచువల్ సెంటర్ ఒక నేషనాలిటీకి ఫిక్స్ అయ్యారనుకోండి ఐ మీన్ అమెరికాని అమెరికా గాడ్ బ్లస్ అమెరికా అమెరికా ద ఫెలో అమెరికా బిలాంగ్ టు దేట్రియాటిజం ఎక్కువ అమెరికాలో పెట్రియాటిజం ఎక్కువ వాళ్ళకి ఏ ఆ బిల్డింగ్ పడగొట్టారు కదా సెకండ్ వరల్డ్ వార్ తర్వాత వాళ్ళ మీదకి వచ్చి వాళ్ళ ల్యాండ్ మీద అంత అటాక్ చేసింది ఇప్పుడే ఇమోజీ అయింది బిల్డింగ్ ఉడగొట్టే వాళ్ళకి పడుపు మండిపోయి ఇప్పుడు వాళ్ళు బాంబులన్నీ పెట్టుకూర్చున్నారు ఇంకా తయారు చేస్తున్నారు ఈ బాంబులన్నీ ఎక్కడ వేయాలి వాళ్ళకి అర్థం కాలా ఆఫ్ఘనిస్తాన్లో వేయాల్సిన వేశారు ఈ లోపల ఇరాక్ దొరికింది ఇరాక్ మీద వేద్దామని ఇరాక్ మీద వేయడం ప్రారంభించారు బాగ్దాద్ మీద బాంబులు వేశారు ఓ బిల్డింగ్ తర్వాత ఓ బిల్డింగ్ మీద కోలగొడతాం ఆ బాంబులన్నింటి మీద నైన్ లెవెన్ అని రాసివారు ప్రతి మిస్సైల్ మీద నైన్ లెవెన్ ప్రతి బాంబు మీద నైన్ లెవెన్ అని 911 వేసి నైన్ లెవెన్ అని పెద్ద పెద్ద అక్షరాలతో వాళ్ళు రాయడం అంటే ఎలా రాస్తారు శుద్ధముక్క పెట్టి రాస్తారనుకుంటున్నారా కాదు పెయింట్ బ్లోయర్స్ ఉంటాయి పెయింట్ డబ్బా ఉంటుంది దాన్ని ఎలా ప్రెస్ చేస్తే బ్లో చేస్తుంది పెయింట్ రెడ్ పెయింట్ ఏ కలర్ కావాల్స్తే ఆ కలర్ అది అలా బ్లో చేస్తున్నప్పుడు ఇలా నైన్ రాస్తాడు గీత పెట్టి ఇలా లెవెన్ వేస్తాడు తోసే బాంబు అది బాగ్దాద్ మీద పడుతుంది అండి పేక్రియాటిజం అన్నది డేంజరస్ అది ఈజ్ నాట్ ఆల్వేజ్ ఆఫ్ అ గుడ్ క్వాలిటీ ఇట్ ఈజ్ నాట్ ఏ స్పిరిచువల్ సెంటర్ తర్వాత మీ మైండ్ నాది నేను నాది ఇట్ ఇస్ నాట్ స్పిరిచువల్ దాంట్లో స్పిరిచువల్గా ఉండదు దక్షుడు కర్మలా అయిపోతుంది నేను ఈ కర్మ చేశాను నేను ఆ కర్మ చేశాను అంటే దక్షుడినే గుర్తుపెట్టుకోవాలి వాడి పేరు కూడా దక్ష వాడు చేస్తున్న కర్మ ఏమిటో తెలిసినా సోమేణేష్వ బృహస్పతి శవేమ యజేక అని ఒక విధి ఉంది అంటే సోమయాగం చేశాక బృహస్పతి శవాన్ని చేయాలి అంటే బృహస్పతి శవాన్ని చేయటానికి సోమయాగం చేసి ఉండడం అధికారం దాన్ని అధికొరత అధికారము అంటారు బృహస్పతి శవంలో అధికారం ఎవతరవుతాడు సోమయాగం చేసిన వాడు బృహస్పతి శవంలో అధికారం అవుతాడు అంటే వాడు అంత యజ్ఞాలను అంత బలంగా ఆచరించాడని అర్థం సోమయాగం చేసి అప్పుడు బృహస్పతి సవాన్ని చేస్తున్నాడు అప్పుడు శివుణ్ణి నిందిస్తాడు ఆ సందర్భంలో అహంకారం కర్మను బట్టి అహంకారం వస్తుంది కాబట్టి చేసేది ఈశ్వరారాధన రూపమైన కర్మ కూడా ఒక ఇగో యొక్క సెంటర్ పెట్టుకు చేస్తే అది స్పిరిచువల్ కాదది కాబట్టి ఆ సందర్భంలో కూడా అహంకారము ఉండరాదు మమకారం అంటే అసలే స్పిరిచువల్ కాదు కాబట్టి నిజానికి గర్వం ఉండకపోవడమే అభినయం అది తెలుసుకొనే ఉంది గర్వం ఉండకపోవడము అభినయము ఇంకొంచెం ముందుకు వెళ్ళి అహం మమ అహంకార మమకారములు లేకుండా అభినయం చెప్పనే నాది నాది అని అంటే అది అభినయం అవుతుంది మీరు మీరు చెప్పండి అభినయం కాదు అక్కడ డైమండ్ పాయింట్ సెంటర్ దగ్గర బిల్డింగ్ ఉంది ఆ పాయింట్ పెంట్ నాది అది అభినయమా కదా చెప్పండి అభినయం కదా ఇది అభినయం అది మనది మనందరం కలిసి దాన్ని వాడుకుంటున్నాం మనది అది కదా నాది అన్నాడంటే అభినయంలో పడుతుంది ఏమంటే ఈ ఈ కాస్ట్ టూ క్రోడ్ రూపీస్ అది నాదేనండి అన్నాడు అనుకోండి అదే అంతేకాదు అలా అది సత్యదూరం కూడా సత్యం కూడా కాదు ఇదో సమస్య మనం రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లన్నీ పెట్టుకున్నా కూడా అది సత్యం కాదు ఎందుకంటే అది మనదేవిటండి దాంట్లో మనది అనే మాటకు అర్థం ఉంది ఏది మనది ఇతకలో పెట్టి ఆకాశం ఏది మనది ఈ దేహాన్ని అక్కడ పెట్టుకోవచ్చు కొంతకాలం అంతకు ఇది మనది అనేది లేదు ఈ సృష్టిలో మనది అనేది ఏది లేదు సత్యదూరం అవ్వడమే కాకుండా అలా అందరిలో ఒక అహంకారము ధ్వనిస్తూ ఉంటుంది ఒక గర్వము ధ్వనిస్తూ ఉంటుంది అది అభినయం రిచ్ మ్యాన్ అని ఉంది అభినయానికి దృష్టానం రిచ్ మ్యాన్ సారగన్స్ స్కాలర్ శారగన్స్ ఇవన్నీ వెల్ నోన్ అహంకార గర్వాలు ధనవంతుడికి ఒక గర్వం ఉంటుంది ధనవంతుడు దేవుణ్ణి పూజిస్తాడు అక్కడ కూడా ఈ గర్వమే ఉంటుంది ఏమంటాడో తెలుసిన నేను వెంకటేశ్వర పూజారి వాళ్ళు ఉంటాను అక్కడ దేవాలయంలో దేవుడు విగ్రహం ఎదుర్కొండా ఉంటుంది ఇక్కడ ఉంటాడు స్పెషల్ విఐపి దర్శనంలో ఉంటాడు నేను స్వామికి ఒక కోటి రూపాయలు బంగారపు తొలింగ్ చేయిస్తాను పాసుకోండి అంటే అంటే వీళ్ళు ఎంత తప్పట్లో చూశారా మీరు గమనించారా అది అదినయ స్వామికి తొడుగు ఏమిటంటే తొడుగు ఆ శిల్పం చెక్కిన వాడు తెలిస్తే వాడు దుఃఖపడతాడు అందరూ దర్శించి పూజిస్తారని నేను శిల్పం చెక్కితే దానికి వీళ్ళు బంగారపు తొడుగు వేశారని ఆయన దుఃఖిస్తాడు వెంకటేశ్వర స్వామి శిల్పానికి తొడుగు వేసేస్తారు బంగారపు తొడుగు అంటే దీంతో టేబుల్తో కొలిచి ఆ బంగారపు వేకును తయారు వాటికి బందీలోవి పెట్టి ఇలా ఇలా బందీలోవి పెట్టి ఆ బందీలు అలా ఫిక్స్ చేసే నువ్వు ఈ బోట్లు నట్లు పెట్టి బంగారం ఇకొచ్చి బంగారం క్లాంప్ క్లాంపులో పెట్టి తయారు చేయడం ఎందుకండి అది ఆ దేవుడు కాదు ఏ ఎవడండి సలహా ఇచ్చింది ఆ దేవుడు చుట్టూ ఇవి ఆయన కట్ కట్ కట్ బిగించి ఇలాగ ఇప్పుడు నట్లు బోట్లు వాడు దేవుడు ఇప్పుడు బంగారం అంతా కవర్ ఉన్నాడు ఇప్పుడు దీన్ని దీన్ని ఒలుచుట అంటారు బంగారపు కవర్ను ఒలుచుట ఇదో ఫంక్షన్ దాన్ని వాళ్ళు ఒలుస్తారు ఇక్కడ పైనుంచి వీళ్ళేము ఇప్పుడు తైత్రీయ ఉపనిషత్తు చదువుతారు తైత్రీ ఉపనిషత్తికి వలవడానికి సంబంధం ఏంటో సరే రిచ్ మ్యాన్స్ వర్షిత్వం అభినయంలోకి వస్తుంది ఏది అంటే వాళ్ళు చేస్తున్న వాళ్ళు అవినయం నా అభిప్రాయం కాదు నేను దేవుడికి బంగారపు చేయిస్తాను అది దేవుడికి బంగారపు చేయించడం అనేది అవినయ దేవుడు ఇచ్చిందంత సర్వము దేవుడి ఇచ్చిందే అని అనుకోవాల్సింది పోయి దేవుడికి ఇది ఇస్తాను అది ఇస్తానంటే అవినయం ఉంటుంది సూక్ష్మంగా ఉంటుంది మనకి ఎలా అనిపిస్తుంది భక్తి అనిపిస్తుంది ఓ సంతలో భక్తి అవ్వచ్చు కూడా వన్ కాంటెక్స్లో అవ్వచ్చు కూడా కానీ అవినయం అవుతుంది ఇదం సవైవ వస్తు గోవింద శుభ్యమేవ సమర్పయే అది వినయం అవుతుంది మధుసూవన భక్తి రసాయనం రాసిన తర్వాత అద్వైత సిద్ధి రాసిన తర్వాత అంటాడు మాట నేను నాహం నాహం భోక్త ఈ గ్రంథానికి కర్తను నేను కాదు దీని ఫలానికి భోక్తను కూడా నేను కాదు నీవే కర్తవు నీవే భోక్తవు తవైవ వస్తు గోవింద తిమేవో సమర్పణ ఈ బుద్ధిశక్తి నువే ఇచ్చావు ఈ యుక్తులన్నీ నీవే ఇచ్చావు ఈ శాస్త్ర పాండిత్యం నీవే ఇచ్చావు దీన్ని నీకే సమర్పిస్తున్నాను అంట అంతేగాని నేను రాసాను చూసారా పుస్తకానికి ఆధార్ పేరు ఎందుకు పెడతారో తెలుసునా ఆధార్ పేరు లేకుండా పుస్తకం పబ్లిష్ చేయటం ఇట్ ఈజ్ విల్ బి అరెస్ట్ ఇట్ ఈజ్ ఇండియాలో లా పెద్ద సమస్య కాదు ఇట్ ఈజ్ ఇమ్మోరల్ ఎందుకంటే ఏదైనా తప్పు రాసేమనుకోండి అక్కడ ఏదైనా శ్లోకానికి అర్థం తప్పు ఎవరి రాసిందంటే ఆధార్ పేరు పెద్ద సమస్య కాకినాడ ఓ పుస్తకం మేము మా దేవుళ్ళు అంటూ ఏదో పుస్తకం ఉంటుంది దానికి ఆధార్ పేరు ఉండదు దాంట్లో శ్రీరామకృష్ణుల వారిని విమర్శిస్తూ ఏదో ఓ పేరాగ్రాఫ్ ఉండదు రెండు పేరాలు ఉన్నాయి అప్పుడు రామకృష్ణ సేవా సమితిలో పనిచేసే ఆయన ఒక పెద్ద ఆయన దానికి రిప్లై ఇవ్వడానికి ఆయన రాసి ఆ రిప్లైని ఇచ్చేప్పుడు ఎవరు ఆధార్ ఎవరిని వెరిఫై చేస్తే ఆధార్ పేరు దొరకదు అక్కడ సరే మొత్తానికి ఆధార్ పేరు దొరికింది ఆ పబ్లికేషన్ హౌస్ని బట్టి ఆధార్ పేరు దొరికింది ఆయన రాశారు అప్పుడు ఆయన పేరు ఉటంకిస్తూ మీరు ఈ రకంగా రాశారు దీంట్లో రామకృష్ణ గురుదేవుల గురించి ఇలా రాశారు ఇది చాలా తప్పు వాళ్ళు తెలుసుకోవాల్సింది చాలా ఉంది అని నేను రాసి పబ్లిష్ చేశాను కాబట్టి పుస్తకానికి ఆధర్ పేరు పెడతారు దీస్ నాట్ అభినయం కానీ ఆధర్ ఎప్పుడు కూడా తెలుసుకుంటూ ఉంటాడు ఇదంతా ఈశ్వరుని అనుగ్రహం చేతనే ఇదంతా సంపన్నమైనది అని ఉంటాడు ఇది శ్రీమతి శంకర భగవత్పాదార్య విరచితే అని కానీ ఆయన మాత్రం నేనే రచించాను ఇది అని